శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి మహాభూత వివేకమునబడు ద్వితీయ ప్రకరణంలో నలభై శ్లోకాల వరకు తెలుసుకున్నాము నలభై ఒకటో శ్లోకానికి అవతారిక యాభై అంకం నను జనిమత్వేన అనిత్యసూమ్యాదేహే అసత్వమస్తు నిత్య ఆకాశస్ అసత్వం కథం అంగీక్రీయతే ఇది శంకతే ఇంతకు పూర్వము పరమార్థ దృష్టి చేత అద్వితీయ వస్తువు ఒకటి తప్ప రెండవది లేదు ఆకాశాది ప్రపంచము కానీ తత్కారణమైనటువంటి అజ్ఞానము కానీ ఏది కూడా లేదు కేవలం సదేవ సోమ ఇదమగ్ర బ్రహ్మమే సృష్టి కంటే పూర్వము ఉండేను అని సిద్ధాంతి చెప్పినటువంటి విషయాన్ని విన్నా పూరపక్షికి సహనం కాకా ఏమంటాడంటే ఏమ సిద్ధాంతి ఏమీ లేదని అంటారు మీరు సరే వాయువు తేజము జలము పృథివీ ఈ స్థూలభూతాలు ఇవి ప్రళయంలో నాశనమైపోతాయి అవి అసద్పమైతే ఉంటే ఉండుగాక స్థూల భూతాలు కానీ వాటి పరమాణువులు ఉంటాయో అవి మాత్రం ఉంటాయి మరి ఇంతేకాక ఆకాశం ఏదైతే ఉందో అది నిత్యము అని నైయాయకులు స్వీకరిస్తారు ఆత్మ నిత్యము ఈశ్వరుడు నిత్యము ఆకాశము నిత్యము పరమాణువులు నిత్యము దేశము నిత్యము కాలము నిత్యము సమవాయము నిత్యము అత్యంత భావము అన్యోన్యభావము నిత్యము మరియు సామాన్యము అది నిత్యము అని ఈ విధంగా అనేకమైనటువంటి నిత్య పదార్థాలను స్వీకరిస్తారు నైయాయకులు వేదాంతంలో ఒక బ్రహ్మ వస్తువు తప్ప రెండవది లేదు కానీ వారు అనేకము నిత్యమని స్వీకరిస్తారు కాబట్టి సరే ఈ భూమ్యాది నాలుగు భూతాలు అసద్్రూపం ఉండుగాక కానీ వీటి యొక్క పరమాణువులు నిత్యం మరి అట్లే ఆకాశం కూడా నిత్యం ఆకాశం లేదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి మీకు ఆకాశము లేదు అని మీ బుద్ధిలో ఏ విధంగా ఆరోహింపబడింది చెప్పండి మీరు ఎట్లా తెలుసుకుని ఆకాశం కూడా లేదని చెప్తున్నారు ఇది చేంక ప్రాప్తమైనప్పుడు ఉత్తర శ్లోకంలో సమాధానం చెప్తాడు యాభై అంకం దృష్టాంత అవష్టంబేణ పరిహరతి ఇప్పుడు పూర్వపక్షు యొక్క శంకను ఇది చే చెప్పకుండా పూర్వపక్షిని వికల్పం చేసి అడుగుతున్నాడు చూడండి అత్యంతం నిర్జగత్ వ్యోమ యథాతే బుద్ధి మాశ్రీతం తథైవసం కుతో నాశ్రయతే మతి అత్యంతం నిర్జగత్ వ్యోమ నిర్జగత్ ఆకాశము ఏ విధంగా నీ బుద్ధి గోచరం అయిందో అదే విధంగా నిరాకాశం అనేటువంటి సద్వస్తువు కూడా నీ బుద్ధికి ఎందుకు గోచరం కాలేదు అంటాడు ఆ ఆకాశం కూడా విలయాన్ని పొందినటువంటి సద్వస్తు యొక్క స్ఫురణ సద్వస్తు యొక్క బుద్ధి నీకెందుకు కలగలేదు అంటాడు సంపూర్ణ జగత్తు యొక్క అభావ రూప ఆకాశం నీ బుద్ధికి దోచింది కదా నీ బుద్ధి గోచరం కదా అలాంటప్పుడు నిరాకాశమైనటువంటి సత్తు నీ బుద్ధిని ఎందుకు ఆశ్రయించలేదు అంటాడు అని ఈ విధంగా పూర్వపక్షినే వికల్పం చేసి అడిగితే అప్పుడు పూర్వపక్షి సమాధానం చెప్తాడు దానికి పూర్వము అరవయో అంకం చూడండి అత్యంతం నిర్జగత అంటే అది శ్లోకంలో ఉన్నది కదా శబ్దము దానికి పర్యాయంగా రామకృష్ణ అంటారు అత్యంతం నిర్జగత్ అంటే జగన్ మాత్ర రహితం ఇత్యర్థ జగత్ మాత్రం మాతృశబ్దం ఇక్కడ కేవలమని కాదు సంపూర్ణ అర్థంలో వాడుకోవాలి మాతృశబ్దం ఇదివరకు మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను మాతృశబ్దం ఒక్కోసారి కేవలం ఒకే వస్తువును బోధించుటందు మాతృశబ్దం ప్రయోగించబడుతుంది ఒక్కోసారి మాతృశబ్దం సంపూర్ణ అర్థంలో ప్రయోగించబడుతుంది ఇక్కడ జగన్ మాత్ర అంటే సంపూర్ణ జగత్తు లేదు ప్రళయకాలంలో కానీ ఆకాశం ఉంది అన్నాడు ఎప్పుడైతే సంపూర్ణ జగత్ అభావ రూపమైనటువంటి ఆకాశం బుద్ధిని ఆశ్రయించిందో అలాంటప్పుడు మరి నిరాకాశమైనటువంటి సద్వస్తువు నీ బుద్ధిలో ఎందుకు స్ఫూరించలేదు అని ఏ విధంగా పూర్వపక్షన్ని అడిగితే అప్పుడు పూర్వపక్షి అంటాడు నిర్జగత్ వ్యోమ దృష్టం చేత్ ప్రకాశ తమ సేవి నా క్వదృష్టం కించే పూర్వార్ధంలో మొదటి పాదం వరకు పూర్వపక్షము ఇక మిగతా మూడు పాదాల సిద్ధాంతం నిర్జగద్త్ నిర్జగత్ అంటే జగద రహితమైనటువంటి జగత్ అభావ రూపమైనటువంటి ఆకాశం యొక్క ప్రత్యక్షము నాకు అయ్యింది అందుకే నేను ఆకాశము నిత్యము చెప్పగలుగుతున్నాను మిగతా పృథివీ జలము తేజము వాయువాది భూతాలు నాశనమైనా కానీ ఆకాశం మాత్రం నాశనం కాలేదు అది నేను ప్రత్యక్షంగా చూశానంటాడు ఆ విధంగా అన్నట్లయితే దృష్టం చే ఒకవేళ నీకు ప్రత్యక్ష ఏ విధంగా ప్రత్యక్ష గోచరం మీద చెప్పు నాకు అని ఎప్పుడు సిద్ధాంతి అడుగుతున్నాడు ఆకాశము ప్రత్యక్ష ప్రమాణానికి విషయమే కాదు నీకు ప్రత్యక్షమైంది అని అడుగుతున్నాడు ఎందుకనంటే ఆకాశం కొందరికి దగ్గరనే కనపడుతుంది కొందరికి దూరంగా కనపడుతుంది వాళ్ళ దృష్టి యొక్క తైక్ష్ణతను బట్టి అయితే మన యొక్క నేత్ర దృష్టి పోను పోను పోను పోను పోయి ఆకాశంలో దూరి కొంత మేరకు దాని సామర్థ్యం ఉన్నంత వరకు వెళ్ళి ఆ తర్వాత నేత్ర దృష్టి కుంటు పడుతుంది ఆ చీకటి అంతే ఇంకేముంటుంది ఆ చీకటి మరియు ఈ సూర్యుని యొక్క వెలుతురు రెండిటి యొక్క సంబంధమైనప్పుడు ఆకాశంలో మనకు నీలి రంగు వలె కనపడుతుంది ఇప్పుడు మనకు కనపడేటువంటి ఆకాశం యొక్క నైల్యం ఏదైతే ఉందో అది ఆకాశం యొక్క రూపం కాదది ఆకాశం నీళ్లు రంగు కలిగి ఉంటుంది అని భ్రహ్మ చెందుతారు చాలా మంది ఆకాశానికి నీళ్ళు రంగు లేదు రూపం లేదు స్పర్శం లేదు ఏమీ లేదు ఒక శబ్దం తప్ప రూపం లేదు రూపము ఎప్పుడొచ్చింది అని అంటే తేజోభూత ఉత్పన్న అయిన తర్వాత రూపం వచ్చింది మరి రూపం ఎక్కడిది ఆకాశంలో రూపం ఉండదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇది భ్రమ అంటే మన నేత్ర దృష్టి ఎంతవరకు మనం ప్రకాశమును యొక్క సహాయం చేత ఆకాశంలోకి చూడగలమో అంత దూరం పోను పోను పోయి నేత్రదృష్టి కుంటుబడింది అప్పుడు ఆ పైన అవతల చీకటి ఆ చీకటి ఈ ప్రకాశము యొక్క సంబంధం చేత మనకు ఆకాశంలో నీలి రంగు కనపడుతుంది కానీ వాస్తవంగా ఆకాశము ప్రత్యక్ష కాదు ఏ నీలి రంగు అయితే కనపడుతుందో అది కేవలం భ్రాంతి మాత్రమే అది ఆకాశం యొక్క రూపం కాదు అది ఆకాశం కానే కాదు మరి ఎట్లా నీకు ప్రత్యక్షమైంది చెప్పు అని ఈ విధంగా పూర్వపక్షిని అడిగినాడు కోదృష్టం నీకెక్కడ కనపడేది ఆకాశం ఏ ఇంద్రియం చేత చూసినావు నువ్వు కించ ఇంతే కాకుండా మీ మతం ఆకాశము ప్రత్యక్ష కానే కాదు కించే పక్షే నా ప్రత్యక్షం వీతకలు మీ యొక్క మతం ఆకాశం ప్రత్యక్ష కానే కాదు నేను ప్రత్యక్షంగా చూసినాను ఎట్లా చెప్తున్నావు ఏ ఇంద్రియం చేత చూసి చెప్తున్నావు అని ఈ విధంగా పూర్వపక్షిని సిద్ధాంతి అడిగినాడు దాని మీద టిప్పణులు ఉన్నాయి చూడండి యాభై యాభై ప్రసృత సూర్యాది కనుక ఆలోకు ప్రకాష్ అవధకారు దోనుకే సంబంధితే రూపరహిత ఆకాశ విషయ భ్రాంతి సే నీలతాకి ప్రతీతి ఓవెహ్ సూర్యుని యొక్క ప్రకాశము ప్రసృతమైంది అంటే ప్రసరింపబడింది ఆ ప్రసరింపబడినటువంటి సూర్యాదుల యొక్క ప్రకాశము ఆలోకము మరియు అంధకారము రెండిటి యొక్క సంబంధమైనప్పుడు రూపరహిత ఆకాశంందు భ్రాంతి చేత నీలత ప్రతీతి అవుతుంది సో నీలతీ దృష్టి గోచరం భ్రాంతి సిద్ధమైనటువంటి నీలతనే దృష్టి గోచరం ఆకాశము కాదు ఆకాశం తీసే నీలతాక ఆకాశ విషయ ఆరోపు కరికే మై ఆకాశ దేకా హయ్ ఇయ తేరా కథన్ హే భ్రాంతి సిద్ధమైనటువంటి ఆ నీలి రంగును చూసి నేను ఆకాశం చూసినానని భ్రాంతిలో పడ్డావు కానీ ఆకాశం కనపడదు ఎందుకు అది కానే కాదు నీకే ఇంద్రియం చేత తెలు చెప్పు తెలియబడదు అని ఈ విధంగా పూర్వపక్షిని సిద్ధాంతి అడుగుతున్నాడు పరంతో ప్రకాశ తమస్సే వినా కహు ఆకాశకి ప్రతీతి బని ఈ ప్రకాశ తమస్సు అంటే ప్రకాశము చీకటి యొక్క సంబంధం చేత కనపడేటువంటి నీరు రంగు తప్ప ఆకాశం అనేది ఎవరికి ఎప్పుడు గోచరం కాలేదు నీకు కూడా కాలేదు ఎవరికి కలగదు కూడా ఎట్లా ప్రత్యక్షమైంది అంటున్నావు నువ్వు అని ఈ విధంగా పూర్వపక్షన్ని నిలదీసి అడిగినాడు యాభై ఒకటో శూన్యవాదికే మతమే ఆవరణకే అభావక అధికరణం వంద్యాపుత్ర ఆకాశవే శూన్యవాది మతంలోనైతే ఆవరణం యొక్క అభావము ఏదైతే ఉందో దానికి అధికరణము ఆకాశము అది వంద్యాపుత్రుని వల్లే శూన్యం అసత్ అని అంటారు అసత్ అయిన వస్తువు చెప్పండి వంద్యాపుత్రుడు ఎవరికైనా ప్రత్యక్ష ఉన్నాడా లేదు కదా అట్లే ఈ ఆకాశం కూడా అసత్తే ఆవరణం యొక్క అభావము అంటే నిరావృతమైనటువంటి శూన్య భాగం ఏదైతే ఉందో అది ఆకాశం అంటారు అది అసత్య అంటారు మరి అసత్య అయింది చెప్పగలరు అందుకని శూన్యవాది మతానుసారంగా ఆకాశం ప్రత్యక్షం కాదు యాక ఇంద్రియ గోచరం బనే కావడానికి వీలు లేదు అవరు న్యాయమతమే ఇక న్యాయమతానుసారంగా విచారించినట్లయితే ఆకాశం ప్రత్యక్ష కాదు ఎందుకు చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం మనం ఇదివరకు వృత్తి రత్నావళి తర్క సంగ్రహము ఇత్ ప్రభాకరము మొదలైన గ్రంథాల తెలుసుకుంటూ వచ్చాము మళ్ళీ వినండి న్యాయమతమే ఉద్భూత ప్రకటి రూపు వాళ్ళే జల్ తేజ ద్రవిక నేత్రేంద్రియ ప్రత్యక్ష జ్ఞానం హోవే హై నేత్రేంద్రియం చేత తేజము జలము పృథివీ ఈ మూడు భూతాల యొక్క ద్రవ్యములు మాత్రమే ప్రత్యక్షం ఆ ద్రవ్యము కూడా ఎలా ఉండాలి అని అంటే ఉద్భూత రూపము గల ద్రవ్యాలు ఉండాలి అనుద్భూత రూపము కలిగినటువంటి ద్రవ్యాల యొక్క ప్రత్యక్షం కూడా నేత్రేంద్రత కాదు మనం చెప్పుకున్న ప్రకారంగా జాల సూర్య మరీ చిత్తం యత్సూక్ష్మం దృశ్యతే రచ తస్యశిష్ట తమో భాగ పరమాణు స అని నిన్న చెప్పుకున్నాం కదా కిటికీ గుండా వస్తున్నటువంటి సూర్య రశ్మిలో ఏ రేణువులు తిరుగుతాయో అవి త్రెషరేణువులు అనపడతాయి లేదా త్రేణుకములు అనపడతాయి త్రేణుకమునకు ఉద్భుత రూపం వచ్చింది అంతకు పూర్వం జ్వనుకాదుల్లో ఉద్భుత రూపం లేదు కాబట్టి జనుకాదులు ప్రత్యక్ష గోచరం కావు ఎందుకు అవి ఉద్భుత రూపం కలిగిన ద్రవ్యములు కావు త్రేణుకము నుండి ఉద్భుత రూపం కాబట్టి అప్పుడు ఉద్భుత రూప ద్రవ్యాలను ప్రత్యక్షం చేసుకునేటువంటి సామర్థ్యం నేత్రేంద్రియంలో ఉంది ఆరు ఉద్భూత రూపురు స్పర్శ వాళ్ళే పృథివీ జల్ తేజ్ ద్రవ్యక త్వగింద్రియే ప్రత్యక్ష జ్ఞానం ఓవ్య ఇక త్వగింద్రియం చేత కూడా ప్రత్యక్షం అవుతుంది ఎటువంటి ద్రవ్యాలది అనంటే ఈ త్వగేంద్రియ ప్రత్యక్ష యోగ్యమైనటువంటి ద్రవ్యము ఉద్భూత రూపము గలది ఉండాలి ఉద్భూత స్పర్శం గలది కూడా ఉండాలి రెండు ఉండాలి త్వగేంద్రియానికి కేవలం ఉద్భూత రూపం ఉంటే నేత్రేంద్రియం ప్రత్యక్షం చేసుకోగలదు ్రియానికి ఉద్భూత రూపము ఉండాలి ఉద్భూత స్పర్శము కూడా ఉండాలి అట్లాంటి వస్తువులదే త్వగేంద్రియం చేత ప్రత్యక్షం అనుద్భూత రూపము అనుద్భుత స్పర్శము గల పృథ్వీ జల తేజ ద్రవ్యాలది జ్ఞానము త్వగేంద్రియం చేత కాదు మరే ఉద్భూత రూపము ఉద్భూత స్పర్శము కలిగినటువంటి ద్రవ్యాలదే ప్రత్యక్ష ఉద్భూతం అంటే దేనికంటారు అక్కడ బ్రాకెట్ లోనే చెప్పాడు చూడండి ప్రకటత వాలే అన్నాడు ప్రకటతకు ఉద్భూతకయ్యే అంటే ఇంద్రియానికి గోచరం అయ్యేటువంటి యోగ్యత ప్రకటత ఉద్భూతము అంటారు దానికి ఆ ఉద్భూత రూపము ఉద్భుత స్పర్శం ఉంటే త్వగింద్రియం ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది అది కూడా జలము తేజము మరియు పృథివీ ఈ మూడు భూతాల యొక్క ద్రవ్యం ప్రత్యక్ష అవుతుంది ఇక వాయువు యొక్క ప్రత్యక్ష త్వగింద్రియం చేత కాదు అని కొందరు అంటారు అవుతుంది అని కొందరు అంటారు అందులో వాద వివాదం ఉన్నది అది వద్దులే మనకు ఈ మూడు భూతాల యొక్క ద్రవ్యాలు మాత్రం ఉద్భుత రూపం ఉద్భూత స్పర్శం కలిగి ఉంటే త్వగింద్రియం చేత ప్రత్యక్ష అవుతుంది ఇక మిగతా ఇంద్రియాలు శ్రోత్రము రసన ఘ్రాణ ఈ మూడు ఇంద్రియాల చేత ద్రవ్య ప్రత్యక్ష కాదు మనం పూర్వంగా చెప్పుకుంటూ వచ్చాం ద్రవ్య ప్రత్యక్ష కేవలం చక్షురేంద్రియం చేత మరియు త్వగింద్రియం చేత మాత్రమే అవుతుంది శ్రోత్రేంద్రియం చేత రసనేంద్రియం చేత గ్రహణేంద్రియం చేత ద్రవ్య ప్రత్యక్ష కాదు కేవలం ద్రవ్యంలోని గుణ మాత్ర ప్రత్యక్ష అవుతుంది ఏమో ఇంద్రియ ద్రవిక ప్రత్యక్ష జ్ఞానం ఓవేనయింతు ఏకేక గుణుక గ్రహణం హోవే రసనేంద్రియము రసమును మాత్రం గ్రహిస్తుంది శ్రోత్రేంద్రియము శబ్దమును మాత్రం గ్రహిస్తుంది గ్రానేంద్రియము కేవల గంధమును మాత్రం గ్రహిస్తుంది కానీ ఆ గుణాలకు ఆశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని ప్రత్యక్షం చేసుకోజాలవు మనకు ప్రత్యక్ష ప్రమాణాలేవి పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో నేత్రేంద్రియమేమో ఉద్భుత రూపము గల పృథివీ జలము తేజం యొక్క ద్రవ్య ప్రత్యక్ష చేసుకోగలుగుతుంది త్వగేంద్రియమేమో ఉద్భుత రూపము ఉద్భుత స్పర్శము గల పృథివీ జల తేజ ద్రవ్యాల యొక్క ప్రత్యక్షము చేసుకుంటుంది ఇక శ్రోత్రాది మిగతా మూడు మూడింద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ద్రవ్య ప్రత్యక్షమునందు యోగ్యములు కావు కేవల గుణమును మాత్రం గ్రహిస్తాయి ఇప్పుడు విచారం చేయండి పండిత్ పితాంబరి చెప్తున్నాడు కింద ఏకైక ఇంద్రియానికి గ్రహణం ఏ నియమే ఆకాశ రూప స్పర్శ గుణం వల్ల హయనహి యాతి ఆకాశ ఇంద్రియ గోచరంటే ప్రత్యక్ష బన్యనహి ఆకాశంలో ఉద్భూత రూపము గాని ఉద్భుత స్పర్శము గాని ఉందా బాబా ఈ రూపము స్పర్శము అనేటువంటి గుణాలు ఎప్పుడు మొదలైనవి అంటే స్పర్శము వాయువు నుండి మొదలైంది అంతకు పూర్వం ఆకాశం ఉంది ఆకాశంలో ఈ స్పర్శ గుణం లేదు రూపం అనేది తేజోభూతం ద్వారా ఏర్పడింది ఆకాశంలో ఈ రూపం లేదు మరి ఆకాశంలో రూపం లేదు స్పర్శం లేదు అలాంటప్పుడు చక్షురింద్రియం చేత గాని త్వగింద్రియం చేత గాని ప్రత్యక్ష యోగ్యము ఆకాశము కానే కాదు ఇక శ్రోత్ర రసన గ్రానేంద్రియాల చేత ఆకాశ ద్రవ్యం ప్రత్యక్ష కానే కాదు కేవలం గుణాలను మాత్రమే ప్రత్యక్షం చేసుకుంటాయి మరి ఏ ప్రత్యక్ష ప్రమాణం చేత నువ్వు ఆకాశాన్ని నేను చూసినా చెప్పు అని పూర్వపక్షాన్ని నీలదీసే సిద్ధాంతి అడుగుతున్నాడు కోదృష్టం నీకు ఎక్కడ కనపడింది ఆకాశం ఏ ఇంద్రియం చేత చూశావు అది ఇంద్రియ గోచరమే కాదు నేను ఇంద్రియం చేత చూశాను నాకు ప్రత్యక్షమైంది ఆకాశం అని ఎలా చెప్పగలుగుతున్నావు అని ఈ విధంగా శ్లోకం యొక్క అంకం చూడండి నహి దృష్టే అనుపబన్నం నామతి న్యాయం ఆశ్రయితే చోదయతి ఎక్కడైనా కానీ అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని అపలాపం చేయడానికి రాదు ఎంత పెద్ద విద్వానం ఉండని జ్ఞానిని ఉండని ఎంత అధికారవంతులైనా ఉండనిగాక అనుభవాన్ని అపలాపం చేయడానికి రాదు దాని మరో రకంగా చేయడానికి రాదు సారంగానే ఉంటుంది మరి ఇప్పుడు ఆకాశం ప్రత్యక్షమైందంటే లోకంలో ప్రత్యక్ష పదార్థాలు ఏవి అంటే ఉద్భూత రూపం ఉద్భూత స్పర్శం కలిగినటువంటి పదార్థాలు మరి ఇది అనుభవం ఉన్నది ఈ అనుభవాన్ని అపలాపం చేయడానికి రాదు ఈ అనుభవానికి విరుద్ధంగా ఆకాశం ఎట్లా ప్రత్యక్షమైంది చెప్పు అంటాడు నిర్జగద్ దృష్టం చేత్ ఈ జగద్హితమైనటువంటి ఈ వ్యోమం అంటే ఆకాశము నీకు దృష్టము అంటే ప్రత్యక్షమైంది అని అన్నట్లయితే ఎట్లా తెలుసుకున్నావు నువ్వు దర్శనమేవో అసిద్ధం ఇది పరిహరతి ఆకాశం యొక్క దర్శనమే కాదు ప్రత్యక్ష కాదు నీకు ప్రత్యక్షమైంది అది ప్రకాశ తమసి వినా పదృష్టం చెప్పు నాయన చీకటి వెలుతురు యొక్క సంబంధం అనేది తప్ప నీకు ఆకాశం ఎక్కడ ప్రత్యక్షం చెప్పు చీకటి వెలుగుల యొక్క సంబంధం చేత ఆకాశం రంగు నీలి రంగు యొక్క భ్రాంతి అయింది కానీ ఆ నీళ్ళ రంగు ఆకాశంది కాదు ఆకాశానికి రూపమే లేదు ప్రకాశ తమస్సులను విడిచి నీకు ఆకాశం ఎట్లా ప్రత్యక్షమైన చెప్పు ఒకవేళ ప్రత్యక్షం కూడా నీ సిద్ధాంతానికి హాని ఏర్పడుతుంది ఎందుకు శూన్యవాదికైతే ఆకాశం అసత్యం ప్రత్యక్ష గోచరం కానే కాదు నైయాయకులకైతే ప్రత్యక్ష ప్రమాణాల చేతాది తెలియబడేదే కాదు పరి దృష్టం అని ఎట్లా అన్నావు ఒకవేళ దృష్టమైందనంటే నీ సిద్ధాంతానికే భంగం వాటిల్లుతుంది అప సిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది అని కించతే పక్షే కలువియత్ ప్రత్యక్షం నా నీ ఆకాశం ప్రత్యక్షం కానే కాదు ఒకవేళ ప్రత్యక్షం అంటే నీ సిద్ధాంతమే భంగమైపోతుంది అని ఈ విధంగా పూర్వపక్షని సిద్ధాంతి గట్టిగా నిలదీసి అడిగితే అప్పుడు నన్ను దర్శనాబాబ సద్వస్తువుని అప్పి సమాన ఇది ఆశంఖ్య ఇక వాళ్ళ వాదాన్ని నిడిచిపెట్టి ఇక వేదాంతంలోకి వచ్చి చేస్తున్నారు అయ్యా మీ సద్వస్తువుకు నామరూపాలున్నాయా చెప్పండి లేవు కదా మరి అలాంటప్పుడు సద్వస్తువుకు నామరూపాలు లేనందు అది కూడా మీకు ప్రత్యక్షయోగ్యం కాదు సద్వస్తువుని అప్పి సమానహ దర్శనాభావము అంటే దృష్టి గోచరము కాదు ప్రత్యక్ష విషయం కాదు అనేది మీ మతంలో కూడా సద్వస్తువున్నందు సమానమే ఉంది తత సర్వానుభవ సిద్ధత్వాత్ మా ఇత్యాహ సద్వస్తు అప్పుడు శంకాకారునికి సమాధానం చెప్తూ నాయన అట్లా కాదు ప్రత్యక్షాది ప్రమాణాల చేత సద్వస్తువు తెలియబడది మేము కూడా ఒప్పుకుంటాం కానీ అది అనుభవ అందుకని దాన్ని అపలోపం చేయడానికి రాదు అని సమాధానం చెప్తూ ఉన్నాడు శ్లోకం నలభై నాలుగు సద్వస్తు శుద్ధం తస్మాభి నిశ్చితరనుభూయతే తూష్ణీం స్థితితో శూన్యత్వం శూన్యబుద్ధే వర్జనాత్ అయ్యా మాకు సద్వస్తువు యొక్క అనుభవం ఉన్నది ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం కాదు కానీ అనుభవం చేత మేము సద్వస్తువు ఉన్నదని సిద్ధి చేయగలుగుతాం ఎట్లా సిద్ధి చెప్పండి ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళకు సర్వత్రా సద్వస్తు అనుభూతి ఉన్నది ఇతర ఎత్తున మనోయాతి తత్ర బ్రహ్మదర్శనం అనేటువంటి అనుభవం వాళ్ళకు ఎవరికి జ్ఞాని పురుషులకు ఇక అజ్ఞానులకంటావా అజ్ఞానులకు ఘట పటస్సన్ పాసన సన్ సన్ సన్ అనుభవం ఉంది ఇంతేకాక నేను ఉన్నాను అనుభవం ఉన్నదా లేదా అందరికీ నేను లేనంటాడవుడైనా ఎంత ప్రబుద్ధుడైనా నేను ఉన్నాను అంటాడు కదా ఆ ఉనికి ఏది అది సద్వస్తువే కదా మరెవరు అందుకని సద్వస్తువు యొక్క అనుభవం మాకు ఉంది ఈ విధంగా ఒక రకంగా చెప్పి మరొక రకంగా తూష్ణీం స్థితవు నా శూన్యత్వం తూష్ణీం స్థితి అంటే నిశ్శబ్దంగా మనసు చేత ఇంద్రియాల చేత ఏ వ్యాపారం చేయకుండా తూష్ణీం స్థితి అంటే నిర్వ్యాపార స్థితి కేవలం మౌనంగా ఉండిపోయినాడు అనుకోండి అప్పుడు శూన్యత్వం లేదంటాడు శూన్యత్వం నా శూన్యం లేదంటాడు శూన్యం యొక్క అనుభూతి లేదు మరి ఎవరి అనుభూతి ఉన్నది సద్వస్తువు యొక్క అనుభూతి మాకు ఉంది దాని చూడండి శుద్ధం సద్వస్తు నిశ్చితై అస్మాభి తూష్ణం స్థితితో అనుభూయతే శుద్ధమైనటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో నిశ్చితై అంటే సద్వస్తువు యొక్క నిశ్చయం గలవారి చేత అస్మాభి మా చేత తూష్ణీం స్థిత ఈ నిర్వ్యాపారమైనటువంటి సంకల్పం లేదు వికల్పం లేదు ఇంద్రియాల చేత ఏ వ్యాపారం జరుగుతలేదు అటువంటి తూష్ణీ స్థితిలో మాకు సద్వస్తు అనుభవము కలిగింది అందుకని సద్వస్తు ఆదర్శనం అనేది లేదు ఇక్కడ మాకు దర్శనం అయింది యోగాను క్రత అపశన్ అని శృతి చెప్తుంది ధ్యాన వాళ్ళు పరబ్రహ్మమును దర్శించినారనేటువంటి శృతి చెప్తుంది కాబట్టి మేము పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నాము దర్శన అభావం అనేది లేదా చదువు వస్తున్నాడు నేను దర్శిస్తున్నాం అంటాడు ఎక్కడ తూష్ణీం స్థితి అందు అప్పుడు పూర్వపక్షి అంటాడు నేను భావే శూన్యమేవ ఇతరస్య కశాపి ప్రతీతి అభావాది నిత్యాశంక చూడు సిద్ధాంతి ఎప్పుడైతే నువ్వు స్థితిలో ఉంటావో అక్కడ శూన్యం తప్ప మరొక వస్తువే ప్రతీతి కదా ఆ శూన్యమే నీకు ప్రతీతి అయింది కదా సద్వస్తు యొక్క ప్రతీతి ఉంది అని అంటాడు అంటే సిద్ధాంతి అంటాడు శూన్యస్ అప్పటి ప్రతీతి అభావాత్ శూన్యం అని సంభవతి త్యాహ నా శూన్యమి ఆ శూన్యం యొక్క ప్రతీతి కూడా లేదు మాకు సంపూర్ణ నామరూప జగత్ అయితే లేదు ఆ శూన్యం యొక్క ప్రతీతి కూడా మాకు లేదు అంటాడు ఒకవేళ శూన్యం యొక్క ప్రతీతి అయింది అన్నామనుకో అప్పుడు శూన్యం ఎవరికి ప్రతీతి అయింది అంటే ఎవరైతే ఆ శూన్యమును ప్రకాశించాడో అతడు ఉన్నట్టే కదా ఎప్పుడైతే తాను ఉన్నాడో శూన్యం అనేది సిద్ధి అవుతుందా శూన్యం అంటే ఏమీ లేదు అసత్ అనేది సిద్ధి ఇక్కడ ఎందుకు ఆ శూన్యంను కూడా ప్రకాశించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి సర్వం శూన్యం శూన్యం అనేది సిద్ధి శూన్యమే సిద్ధి ఒకవేళ శూన్యం ప్రతీతి కాలేదనుకో ఎప్పుడైతే ప్రతీది కాలేదంటావో దాన్ని ప్రకాశించేటువంటి సాక్షిరహిత శూన్యం ఉన్నదని సిద్ధి కాదు ఎందుకంటే శూన్యం ఉన్నది సిద్ధి కావాలంటే ప్రకాశించేవాడు కూడా ఉండాలి మరి అది ప్రకాశ ప్రకాశించబడుట లేదు అని అప్పుడు సాక్షిరహితమైనటువంటి శూన్యం శుద్ధి కాదు ప్రతీతి అన్నా శూన్యం సిద్ధి కాదు కాదంటే కూడా శూన్యం సిద్ధి అది టిఫన్లో చెప్తాడు మనకు యాభై మూడో శూన్యూ వర్జనాత్ శూన్యత్వం నా శూన్యబుని విడిచి సద్బుద్ధి మాకుంది తూ స్థితిలో అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు యాభై రెండో చూడండి నిశ్చిత అనుభూయతే అన్నాడు కదా అంటే సద్వస్తువు యొక్క నిశ్చయం గలవారి చేత సద్వస్తువు యొక్క అనుభవం ఉంది అన్నాడు మై సత్వూ ఇస్ సామాన్య ఆకారీ సర్వజనుకు స్వరూపక జ్ఞానం ఓవెహ్ ने अनेट रूप से याभव सकल जन उ मई चि मई आनंद इत्यादि विशेष आख ज्ञाने को ही स्वरूप का ज्ञा अ ఇక సచ్చిదానందరూపం పరబ్రహ్మం అని చెప్తాం కదా అందులో సత్ అనేది జ్ఞానికి అజ్ఞానికి అందరికీ అనుభవం ఉన్నది నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అనేటువంటి అనుభవం అందరికీ ఉంది కాబట్టి ఆ ఉన్నాను అనేటువంటి ఉనికి ఏదైతే ఉందో అదే సద్రూపము అనేటువంటి బ్రహ్మం ఇది సకల అనుభవం ఉంది సామాన్య రూపం చేత కానీ నేను చిద్రూపుణ్ణి ఆనందరూపుణ్ణి అనుభవము అగ్నిజనులకు లేదు కానీ తగ్నిజనులకు మాత్రం ఉంది ఎవరు మహాత్ములు అందుకని నిశ్చయముగా మాకు సద్వస్తు యొక్క అనుభవం ఉంది దాని యొక్క దర్శన అభావం అనేది లేదు అని సిద్ధాంతి చెప్పినాడు ఇక తూష్ణీం స్థితిలో శూన్యమే ఉన్నది శూన్యం తప్ప వేరే వస్తువు యొక్క ప్రతీతి లేదు అందుకని తూష్ణీం స్థితిలో శూన్యమే ప్రత్యక్షం ఉంది సద్వస్తువు కాదు అని పూర్వపక్ష ఏదైతే దాని మీద టిప్పన ఉంది యాభై మూడు ఇహా ఇహా ఇక్కడ ఈ రహస్యం ఉంది శూన్యకాజో జ్ఞాను హోవేతో శూన్యకే జాన్య వాళ్ళేకే సద్భావే శూన్య సర్వక అభావ్ పని శూన్యం యొక్క జ్ఞానం అయిందనుకోండి ఎవరైతే శూన్యమును తెలుసుకున్నారో వాడు ఉన్నట్టే కదా అక్కడ వాడు లేకపోతే మరి శూన్యం ఉండదని ఎవరి ద్వారా సిద్ధమవుతుంది అంటే ఆ శూన్యమును ప్రకాశించేవాడు ఉన్నాడు మరి అతడు ఉండగా శూన్యం అనేది ఎలా సిద్ధమైతే చెప్పు ఏమీ లేదు అనేది ఎట్లా సిద్ధమవుతుంది తాను ఉన్నాడు కదా శూన్యమును ప్రకాశించేవాడు అందుకని శూన్యము సిద్ధి కాదు శూన్యం ప్రకాశింపబడుతుంది తెలియబడుతుంది ప్రతీచైతది అని అంటే శూన్యం సిద్ధి కాదు తో శూన్యకే దాన్నే వాళ్ళకే సద్భావతే శూన్యం సరువుక అభావ బనేనహి ఆరు శూన్యక జ్ఞానం ఓవేనహి అయితే శూన్యం యొక్క జ్ఞానమే లేదు మాకు అని ఒకవేళ అన్నామనుకో అప్పుడు తోబీ సాక్షిరహిత శూన్యం బనహి శూన్యము మాకు ప్రతీతి కావడం లేదు అన్నప్పుడు ఇక ఆ శూన్యమును ప్రకాశించేవాడే లేడన్నట్లయింది కదా ఆ ప్రకాశ కూడా లేడు అంటే సాక్షిరహిత శూన్యము సంభవించదు అంటాడు శూన్యము యొక్క జ్ఞానం లేదు మొక్క అని అంటే సాక్షిరహిత శూన్యం సిద్ధి కాదు ఉన్నది అన్నా సిద్ధి కాదు లేదన్నా కూడా ఆ శూన్యం సిద్ధి కాదు జాతే నిస్ఫురణ రూపు తూష్ణీం దశ అంటే తూష్ణీం దశలో ఏది స్ఫురించకుండా ఉంటుంది కదా అప్పుడు ఆ తూష్ణీం దశ ఎట్లా ఉంటుంది అంటే రూపం ఉంటుంది ఆ నిస్ఫూర్ణ రూప తూష్ణీం దశయందు కిసి వస్తువుకి జ్ఞానం నహి ఏ వస్తువుకి జ్ఞానం లేదు అన్నప్పుడు శూన్యం యొక్క జ్ఞానం ఉన్నదని ఎట్లా అంటే చెప్పు కాకపోతే శూన్యకేబీ జ్ఞానికే ఆ భావతే శూన్యం నహి ఆ శూన్యం యొక్క జ్ఞానం కూడా లేదు అలాంటప్పుడు శూన్యం ఉన్నదని ఏ విధంగా చెప్పగలవు అంటే శూన్యం లేదు పూర్తిగా శూన్యవాద ఖండనం అయిపోయింది నన్ను తర్హి అలాంటప్పుడు సద్బుద్ధి అభావాత్ సత్వం అప్పటి న ఘటతే ఇది సంకేత సద్వస్తువు మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని గోచరం గోచరం కాదు కదా మరి అలాంటప్పుడు అది ఉన్నదని ఎలా సిద్ధి చేయగలవు చెప్పు ఏ విధంగా శూన్యము అసిద్ధమని మీరు చెప్తున్నారో అట్లా సద్వస్తువు కూడా అసిద్ధమే అది కూడా సిద్ధి కాదు ఎందుకు అది ప్రత్యక్ష అది ప్రమాణాలకు గోచరం కాదు బుద్ధికి గోచరం కాదు అవంగమనస గోచరం అని మీరు చెప్తారు అలాంటప్పుడు ఉండదని ఎలా సిద్ధి చేయగలరు మీరు అని శంక చేస్తున్నాడు సద్బుద్ధి చేతి మాస్త స్వప్రభత్వత నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం సద్బుద్ధి అవి నాస్తి చే సద్బుద్ధి కూడా ఉండదు అని ఒకవేళ పూర్వపక్షం అంటే వేదంతి అంటాడు సద్బుద్ధి లేకుంటే లేకుండు కాక ఏమి హాని లేదు మాకు అంటాడు అది ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కాదు బుద్ధికి కూడా గోచరం కాదు సద్బుద్ధి అంటే సద్వస్తువుకు సంబంధించినటువంటి బుద్ధి కలగదు ఎందుకు బుద్ధికే గోచరం కాకపోతే సద్బుద్ధి ఎట్లా కలుగుతుంది కలగదు కలగకుంటే కలగకుండా కాక మాకేమీ ఆపత్తి లేదు మాకేం నష్టం లేదు అంటాడు ఎందుకు స్వయం ప్రకాశం ఉన్నది మరి స్వయం ప్రకాశమైనటువంటి దానికి ఏ ప్రకాశం యొక్క అపేక్ష లేనప్పుడు అక్కడ సద్బుద్ధి కావాలి అనేటువంటి అపేక్ష ఎందుకు అది స్వయం స్ఫురణ రూపత్వాత్ స్వయం స్ఫురణ రూపం ఉన్నది స్వయం ప్రకాశ రూపం దాని సిద్ధి కోసము ఇంకా దేని యొక్క అపేక్ష అవసరము దేని ఉంది ప్రమాత ప్రమాణము ప్రమేయము ఇవన్నీ కూడా దేని యొక్క చేత దేని యొక్క మనుగడ సాగిస్తున్నాయో దాని సిద్ధి కోసం వీటి యొక్క ఉందేమి ప్రమాత చ ప్రమాణం చ ప్రమేయం ప్రమితిష్టత ఎస్ ప్రసాదా సిద్ధి అంతే తత్సిద్ధి అయి కిమపేక్ష అనంటూ చెప్తారు ప్రమాత కానీ ప్రమాణం కానీ ప్రమేయం కానీ ఇవన్నీ కూడా ఎవరి ప్రకాశం లోపల సిద్ధిస్తున్నాయో దాన్ని సిద్ధి చేయడానికి ఈ ప్రమాణాల యొక్క అపేక్ష ఉందేమి ఏం అపేక్ష లేదు ఇవేవి కూడా దాన్ని ప్రకాశించినప్పటికీ వీటి యొక్క ప్రవృత్తి అక్కడ లేనప్పటికీ ఆత్మ స్వయం ప్రకాశం కాబట్టి అది స్వత సిద్ధం ఉన్నది దాన్ని సిద్ధి చేయడానికి ఏ ప్రమాణాల యొక్క అపేక్ష లేదు అందుకని అది బుద్ధికి గోచరం కాదు అది లేనిదే అవుతుంది అని ఈ విధంగా శంక చేయడానికి రాదు అది బుద్ధికి గోచరం కాకున్నప్పటికీ కూడా అది స్వయం ప్రకాశం అది అనుభవ రూపం ఉన్నది మరి అది ఉన్నదని ఎలా సిద్ధి చేయగలుగుతూ అని ఈ విధంగా పురోపేక్ష అంటే అప్పుడు సిద్ధాంత్ అంటాడు నిర్మనస్కత్వ సాక్షిత్వం ఆ మనస్సు కూడా లేని దశలో దానికి కూడా సాక్షి ఏదైతే ఉందో అదే ఆ బ్రహ్మం సద్రూప బ్రహ్మం యొక్క అనుభవం నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సమాధి స్థితిలో కానీ తూష్ణ స్థితిలో కానీ అక్కడ మనస్సు కూడా లేనటువంటి దశ ఏర్పడినప్పుడు ఆ అమనస్కమును కూడా ప్రకాశించే ఏదైతే సద్వస్తువు అది స్వయం ప్రకాశం ఉన్నందువలన అనుభవ గోచరం ఉన్నది దానికి ఏ ప్రమాణాల అపేక్ష లేదు బుద్ధి యొక్క అపేక్ష లేదు అందుకని అక్కడ సద్బుద్ధి లేకున్నప్పటికీ కూడా సద్వస్తువు కాదు అది స్వయం ప్రకాశం ఉంది సద్బుద్ధి అవి నా అస్తి చేస్రకాశత్వాత్ నా తద్బుద్ధి అభావ అనిష్ట ఇది పరిహరతి మాస్తు ఇది ఎందుకనంటే అస్య స్వప్రభత్వత మాస్తు అది స్వయం ప్రకాశ రూపం ఉన్నందున అది బుద్ధికి గోచరం కాకుంటే కాకుండా కాక స్వగోచర బుద్ధి అభావే కథం సద్వస్తువు అవగంతు శక్యతే ఎప్పుడైతే సద్వస్తువును విషయం చేసేటువంటి బుద్ధి అభావం ఉన్నదో అప్పుడు సద్వస్తువు ఉంది అని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు ఎలా సిద్ధి అని పూర్వపక్షి అడిగితే ఇది అత ఆహా అప్పుడు సమాధానం చెప్తున్నాడు నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం రుణం సుగమం మన రహిత కయ్యే నిర్వికల్ప అవస్థకా సాక్షి హోనైతే కేవల సద్వస్తువు విచారశీల నరనుకు సుఖుసే జాన్యకు యోగ్యే నిర్వికల్పమైన తూష్ణీస్థితిలో గానీ సమాధి స్థితిలో గాని మనస్సు లేదక్కడ మనసు లేకపోతే ఆ సద్వస్తువు మనసుకు విషయమే కాదు అంటే సద్వస్తు సంబంధించినటువంటి బుద్ధి లేదు అయినా కానీ ఆ మన నిర్వికల్ప అవస్థకు కూడా సాక్షి ఏదైతే ఉందో అదే సద్వస్తు అని విచారశీరు అనేటువంటి వాళ్ళు సుగమముగా దాన్ని తెలుసుకుంటారు అనాయాసంగా తెలుసుకుంటారు అని ఈ విధంగా సమాధానం చెప్పబడింది ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి ఏవం నిష్ప్రపంచస్థ సాక్షిణ తూష్ణం స్థిత భానం ప్రదర్శ్య దృష్టాంతబలైన సృష్టే పురా అవి సద్వస్తు త అవగంతుం శక్యతే ఇహ ఏ విధంగా ఇప్పుడు తూష్ణం స్థితి అందు అంటే నిర్జగత్ స్థితి నామరూపాలు లేవు ప్రపంచం లేదు మరి మనస్సు కూడా అభవమైపోయింది అమనస్క స్థితి అటువంటి తూష్ణం స్థితిలో సాక్షి లేదా సద్వస్తు యొక్క సిద్ధమైందా లేదా ప్రపంచరహితమైనటువంటి అమనస్క స్థితిలో తూష్ణీం స్థితిలో ఆ తూష్ణీం భావమునకు ఆ అవస్థకు కూడా సాక్షి అయినటువంటి ఉన్నది అని సిద్ధమైంది ఏ విధంగా నిష్ప్రపంచమైనటువంటి తూష్ణీం స్థితి అందు యొక్క సిద్ధి అయిందో అదేవిధంగా సృష్టి కంటే పూర్వము అప్పుడు కూడా సద్వస్తువు ఉంది అని సిద్ధి చేస్తున్నాడు శ్లోకం ద్వారా మనోజృంభణ రాహిత్యే యథా సాక్షి నిరాకుల మాయా దృంభణ పూర్వం స తథవ నిరాకులం చూడు మనోజృంభణ రాహిత్యే అంటే మనస్సు యొక్క వ్యాపారాలు లేనటువంటి స్థితి ఏది తూష్ణ స్థితిలో యథ నిరాకుల సాక్షి ఏ విధంగా నిరాకుల అంటే ఆకులత లేనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి కేవలం సద్పమైనటువంటి సాక్షి అవశిష్టమై ఉందో అదేవిధంగా మాయా దృంభణత పూర్వం మాయా క్షోభించి సృష్టిని రచన చేయుడకు పూర్వము సృష్టి ఉత్పత్తి పూర్వము నిరాకులం సత్ తథా నిరాకులమైనటువంటి సద్వస్తువు కూడా అదే విధంగా ఉన్నదని సిద్ధమవుతుంది సృష్టి ఉత్పత్తి పూర్వము ప్రళయావస్థలో సద్రూప బ్రహ్మ కూడా అవ్యాకులము నిరాకులము ఉంది అని సిద్ధి చేస్తున్నాడు దాని మీద అనేక టిఫన్లు ఉన్నాయి యాభై నాలుగో టిఫను మైహీతిస్తే సామాన్యత సతీ ప్రతీతి ఓవెహే తుష్ణు స్థితిలో ఏ విధంగా నేను ఉన్నాను తద్వస్తు యొక్క విద్యమానత ఉంది సతహి ప్రతీతి ఓవెహే మనకే సంకల్ప వికల్ప రూప విక్షిప్తే రహిత కేవల్ నిరాకులహ అది మనోజృంభణ రాహిత్య స్థితి అని తెలుసుకోవాలి ఇక సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము మాయాకార్యమైనటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచం అనేటువంటి విక్షేపము లేదు కాబట్టి అక్కడ కూడా మాయా దృమ్మణత పూర్వం అంటే మాయా యొక్క వ్యాపారం కూడా అక్కడ లేదు మాయా క్షోభించే జగద్పకంగా అయ్యింది లేదు అక్కడ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ప్రళయకాలంలో అప్పుడు కూడా సద్వస్తు యొక్క విద్యమానత ఉంది అసలు మాయా అంటే దేనికంటారు స్వామీజీ అని అంటే ఆ మాయ యొక్క లక్షణం చెప్తున్నాడు చూడండి నిష్ఠత్వ కార్యగమ్యస్య శక్తి శక్తివత్ నైశక్తి క్వచిత్ కై్యతే కార్యత పురా మా యొక్క లక్షణం చెప్తున్నాడు నిస్తత్వ కార్యగమ్య ఇది దాని యొక్క లక్షణం అనేక రకాలుగా శాస్త్రకారులు మా యొక్క లక్షణం చేస్తారు ఇది ఒక లక్షణం నిష్ఠత్వ అంటే అది నిస్ఫురణ రూపం ఉన్నది తత్వం అంటే ఏమిటి సద్వస్తువే తత్వము తది సర్వనామ సర్వంచ బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా తత్వం అంటే బ్రహ్మము నిస్తత్వం అంటే చదువు కాదు అని చెప్పినట్లయింది మరేమనగా కార్యగమ్య దానికి వాస్తవంగా ఉనికి లేదు స్వతంత్రత లేదు అదొక వస్తువు కాదు అయినా కానీ భ్రాంతి చేత మనకు అనుభవ గోచరం అవుతుంది అనే విధంగా మరి ఇది అజ్ఞానము ఒక లక్షణం ఏమిటి అది ఎట్లా కార్య కార్యగమ్య కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి అంటాడు కానీ వాస్తవంగా విచారించి చూస్తే అజాతవాదానుసారంగా విచారించి చూస్తే ఇక్కడ కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలంటాడు కానీ అసలు ఏ ప్రమాణానికి కూడా అజ్ఞానము విషయం కాదు బ్రహ్మం ఏ విధంగా ఏ ప్రమాణానికి విషయం కాదో అట్లా ఏ ప్రమాణానికి కూడా అజ్ఞానము లేదా మాయా విషయం కాదు తెలియబడదు ఒకవేళ ప్రమాణానికి విషయం అది వస్తువే అయిపోతుంది ఆ వస్తువు కాదు ఇక ఎందుకు ప్రమాణజన్య జ్ఞానం యథార్థం మరి ప్రమాణానికి విషయమైందంటే అది యథార్థం అయిపోతుంది యథార్థమని ఒప్పుకునేటువంటి ఇష్టం ఉన్నదా వేదాంతికి లేదు అందువల్ల అసలు ప్రమాణానికే విషయం కాదు హనుమాన ప్రమాణం చేత సిద్ధి చేస్తున్నాడు ఇక్కడ ఒక రకంగా కుషదు బుర్జన న్యాయం చేత కానీ అనుమానాని కూడా విషయం కాదు విచారం చేస్తే అజ్ఞానం జ్ఞాతమి చే మానే అత్యంత మూఢధీ సతును నం తమ తేజస అని వేదాంత సిద్ధాంత ముక్తావరిలో శ్రీ స్వయం ప్రకాశానందయతి చాలా తీక్ష్ణంగా మాట్లాడతాడు ఈ మూర్ఖులు అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎట్లా తెలిస్తే అది అంటాడు అసలు ఏ ప్రమాణానికి విషయమే కాదు అలాంటప్పుడు ప్రమాణం చేత దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎంత మూర్ఖులు వెళ్ళు ఇప్పుడు చీకటిని చూడ్డానికి ఒకడు దీపం పట్టుకొని పోయిండట దీన్ని చూడడానికి చీకటిని చూడడానికి దీపం పట్టుకొని పోయిన తర్వాత దీపం వెలుతుల్లో చీకటి ఉంటుందా బాబా వాడు ఎంత మూర్ఖుడై చెప్పాలి అట్లా ప్రమాణం చేత నేను చూడాలి అజ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు అంతకంటే మూర్ఖుడే చీకటిని దీపంతో చూస్తానని పోయినటువంటి మూర్ఖుడు ఎటువంటి వాడో అజ్ఞానాన్ని ప్రమాణం చేత నేను తెలుసుకుంటాను అనుకున్నటువంటి వాడు కూడా అంత మూర్ఖుడే అన్నాడు ఎందుకు ఏ ప్రమాణానికి విషయం కాదు అవి ద్యాయా యత్ ప్రమాణ స సహిష్ణుత కథంచ ఘటమానత్వే అన్యథావస్తు సాత్ అనంటూ ఇష్ట మరి సూర్యస్వరాచారాలు వార్తకాలు అది ఒక వస్తువే కాదు అది ప్రమాణం కూడా నిలబడనే నిలబడదు ఒకవేళ ప్రమాణం చేత అది అన్యత వస్తు సహావిత అదే వస్తువు ఆ వస్తువు ఎట్లయితుంది కానీ అది వస్తువుని స్వీకరించే ఇష్టం నెల సిద్ధాంతికి వస్తువు ఒకటి తప్ప రెండవది లేదు పరమాత్మ వస్తువు తప్ప రెండవ వస్తువు లేదు మరి అజ్ఞానం కూడా వస్తువు అయిపోతే ద్వైతాపత్తి ఏర్పడుతుంది ప్రమాణానికే విషయం కాదు అయినా కానీ సరే మందబుద్ధి వాళ్ళ కోసము అజ్ఞానం అనేది ఒకటి ఉంది మాయ అనేది ఒకటి ఉంది ఒక తెలుసుకోవాలి అని అంటూ కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవచ్చు అని చెప్పినాడు ఇక్కడ నిష్ఠత్వ అంటే అది తత్వరహితము తత్వం ఏది అధిష్టాన చైతన్యం ఆ చైతన్యం వ్యతిరేక్తంగా దానికి ఒక స్వతంత్ర సత్త ఉందా బాబా అధిష్టానమైనటువంటి చైతన్యం కంటే ఈ మాయకు స్వతంత్ర సత్త ఉందా లేదు అందుకే నిస్తత్వం అది అధ్యస్థ వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏముంటుంది అధిష్టానమే ఉంటుంది మరి అధిష్టానమైన బ్రహ్మ ఉన్నందుకు కల్పితమే కదా ఈ మాయా అన్నప్పుడు అధిష్టానం కంటే భిన్నంగా ఉందా ఇది స్వతంత్రంగా ఉందా లేదు అందుకే దీనికి సత్తాస్ఫూర్తి లేదు అందుకని నిస్తత్వం ఉన్నది మరియు కార్యగమ్యము కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి కార్యం దృష్టివా అనేటువంటి న్యాయానుసారంగా కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానం చేయాలి కారణం ఎవరు మాయా కార్యం ఎవరు దేహాదిక ప్రపంచము దీన్ని చూసి మనము మాయను కల్పన చేయాలి అనుమానం చేయాలి అంటాడు ఈ మాయ ఏదైతే ఉందో అగ్నిశక్తివత్ అగ్నియందు ఏ విధంగా దాహకత శక్తి ఉందో స్ఫోటక శక్తి ఏదైతే ఉందో అట్లా చైతన్యం నందు ఈ మాయ రూపశక్తి అనేది ఉంది దాని కార్యాన్ని చూసి తెలుసుకోగలుగుతాయే గాని ఆ కార్యాన్ని చూడకుండా శక్తిని ఎవరు కూడా సిద్ధి చేయలేడు ఈ శక్తి క్వచిత్ కైత్ బుద్ధితే కార్యత పురా ఈ కార్యలింగక అనుమానం కంటే అంటే కార్యోత్పత్తి కంటే పూర్వము ఈ అజ్ఞానం ఉన్నదని ఎవరు కూడా తెలుసుకోగలరు కార్యోత్పత్తి అయిన తర్వాత కార్యం దృష్టి కారణానుమానం కార్యలింగక అనుమానం చేత అజ్ఞానము ఆ మాయా ఉన్నదని శుద్ధి చేయగలుగుతామే గాని ఈ కార్యమే గనక లేకపోతే మాయ సిద్ధే కాదు ఎలా శుద్ధి చేయగలవు చెప్పు అందువల్ల ఇది నిస్తత్వము కార్యగమ్యము అని లక్షణం చేస్తున్నాడు డెబ్బై తొమ్మిదవ మాయా కం లక్షణం ఇతని నిస్తత్వ చైతన్యముక శక్తి నిస్తత్వము కార్యగమ్యము అనేటువంటిది మాయా అన్నాడు నిస్తత్వ అంటే జగత్ కారణభూతాద్ వస్తున పృథక్ తత్వరహిత జగత్ కారణ రూపమైనటువంటి సదువస్తువు కంటే పృథక్ సత్తా స్ఫూర్తి స్వాతంత్ర్యము లేనటువంటిది తత్వరహితమైనటువంటిది నిస్తత్వమైనటువంటిది మాయా మరియు కార్యగమ్య అంటే వేదాది కార్యలింగ గమ్య ఈ ఆకాశాది ప్రపంచం చూసి మనకు దీనికి కారణమైనటువంటి ఆ మాయాను కల్పన చేయాలి అస సద్వస్తునహ శక్తి ఇది ఎవరి శక్తి అంటే మామ మాయా దురత్యయ అని చెప్పిన ప్రకారంగా ఇది భగవంతుని యొక్క శక్తి అస సద్వస్తున శక్తి సద్వస్తు యొక్క శక్తి ఇది స్వతంత్రం కాదు వేదాది కార్య సామర్థ్యం ఈ ఆకాశాది ప్రపంచాన్ని ఉత్పన్నం చేయగలిగినటువంటి సామర్థ్య రూపా శక్తి మాయా ఇత్యుచతే దానికే మాయా అని అంటారు వస్తు స్వరూప అతరిక్త శక్తి సద్భావే దృష్టాంత అగ్ని శక్తివత్ ఆ శక్తి చదువస్తువు కంటే భిన్నంగా ఉంది అందుకే ఇది భిన్నము అని చెప్పడానికి రాదు అభిన్నము అని చెప్పడానికి రాదు అందుకే ఆ నిర్వచన ఏమని అగ్ని దృష్టాంతం ఇచ్చాడు అగ్ని అందు ద్రాహకత శక్తి అనేది ఒకటి ఉంది అది అగ్ని కంటే భిన్నంగా ఉంది అంటాడు ఏ విధంగా చెప్తాము అగ్ని కంటే భిన్నంగా ఉంది శక్తి అనేది అని అంటే చంద్రకాంతమణిని తీసుకొచ్చి అగ్ని పెట్టండి అప్పుడు ఆ అగ్ని కాల్చదు మరి దానికి ఉత్తేజకమణిని సూర్యకాంతమణిని పెట్టినట్లయితే మళ్ళీ అగ్ని కాలుస్తుంది అంటే ఇప్పుడు ఈ ఆ శక్తి ఆవిర్భావ భావాలు అవుతుంది కానీ అగ్ని మాత్రం ఉంది అగ్ని ఉంది కానీ శక్తి ఉత్పన్న వినాశాలు అవుతుంది అంటే ఆ అగ్ని అనేటువంటి వ్యక్తి కంటే శక్తి భిన్నంగా ఉంది అని సిద్ధమవుతుంది అట్లే సద్వస్తువు మాయా శక్తి ఉన్నదో అది భిన్నంగా ఉంది అని సిద్ధమవుతుంది అని దృష్టాంతం ఇచ్చినాడు యత అగ్నియాది స్వరూపాతిరిక్తం స్ఫోటాది కార్యంగా గమ్యం వహిన్యాదినిష్టం సామర్థ్యం అతి తద్వద్ అని చెప్పి శక్తే కార్యలింగ గమ్యం వ్యతిరేకం ముఖ్య దృఢయతి నహి శక్తిరీతి అంటే కైిత్ క్వచిత్ కార్యత పురా శక్తి నహి బుద్ధ్యతే కార్యం కంటే పూర్వం ఆ శక్తి యొక్క కార్యం ఏదైతే ఉందో దానికంటే పూర్వం శక్తి ఉంది అని ఎవరికి ఎక్కడ అనుభవం లేదు తెలుసుకోగలరు అని నలభై ఏడో శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈ రోజుకి ఇంతటితో ఆపిద్దాం మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోనక్తు సహ వీర్యం కర్వా వహై తేజస్వి నావీతమస్తు శాంతి శాంతి శాంతి